నాకు ఒక సద్బ్రాహ్మణుని భోజనం చేయడానికి ఇంతకాలానికి అవకాశం దొరికింది ఆకలిగా ఉన్నాను దొరక దొరకపోయి ఇప్పుడు చేసేవాళ్ళు రావట్లేదు నువ్వు వెళ్ళి ముఖానికి నిన్ను ఇప్పుడు తినేస్తాను అని అంటుంది నిజంగానే తినేద్దామని తినేస్తాను హాయ్ అని అంటుంది కొంచెం భయపడతాడు తర్వాత సరే కానీ రిజైన్ అయిస్తాడు రిజైన్ చేయడం అంటే ఆ సరే భయం ఉండదు అది వీడి కళ్ళల్లో భయం లేదు అది ఆ బ్రహ్మరాక్షసు చూసి ఏం భయం వేయట్లేదా నేను నిన్ను తినేస్తానంటున్నానరా నేను నిన్నే సేకాయం చేస్తున్నానా ప్రేమగా నిన్ను తినేయడానికి సిద్ధపడుతున్నా భయం కలగట్లేదా అంటుంది అంటే లేదంటాడు అది ఆగుతుంది ఎందుకునా నీకు భయం ఎందుకు లేదని అడుగుతుంది అంటే ఆత్మకి నాశం లేదు దేహానికే వినాశము పైగా ఆత్మ ఏది నేనో అది నీవే అంట అంటాడు అని చేత నాకు భయం లేదంట మొట్టమొదటి భయపడ్డాను కానీ తత్వాన్ని స్మృతికి తెచ్చుకుంటే దేనికి భయపడాల్సింది లేదని నాకు అనిపించింది అని చేత భయం పోయింది అంట అంటే ఆ బ్రహ్మరాక్ష ఆత్మ అదేమిటిదే ఏదో దోమ ఇలాంటివి ఈగా దోమా విధంగానే ఆత్మ ఎక్కడి నుంచి కూడా అసలు ఆత్మకి ఏక్యాహోతాయ్ అని చూడు దేహం ఉంది కదా పూర్వం కూడా ఇంకో దేహం ఉండేది నాలాంటి దేహమే ఉండేది ఇప్పుడు ఆ దేహం పోయి బ్రహ్మరాక్షస దేహం నీకు వచ్చింది కానీ నువ్వు అదే ఆత్మ మారలేదు అదేవిధంగా దేహం వారిన ఆత్మ మారలేదు నీ విషయంలోనూ నా విషయంలోనూ అంటే అదేవిధంగా మన అందరి దేహాల్లో ఆత్మ ఒక్కటే ఉంటుంది అన్ని దీపాల్లో ఒకటే ఎలక్ట్రిసిటీ ఉన్నట్టుగా అందరిలో ఒకే ఆత్మ ఉంటుంది పైగా దేహం పుట్టినప్పుడు ఆత్మ పుట్టదు దేహం గిట్టినప్పుడు ఆత్మ గిట్టదు అని చెప్తాడు అంటే అలాగా ఇదా అని ఆ మది మది చెట్టు మీద ఉంటుందిగా ఇది అయ్యం ఆ మది చెట్టు దగ్గర కొంచెం తుడిచి కొంచెం ఊడ మీద కొంచెం ఎత్తుగా ఉన్న తోట కూర్చోబెట్టి అది కింద కూర్చుని ఆ చెప్పు ఇంకొంచెం చెప్పు ఆత్మ గురించి అని సో ఆత్మ విచారం ప్రవర్తన అది వీడికి గురు శుశ్రూష చేసి ఆ జ్ఞానాన్ని పొంది వీడిని బుధాల మీద ఎత్తుకుని ఆ పళ్ళు ఫలాలతో సహా వీడు వెళ్ళాల్సిన గ్రామానికి యువతల దిగబెట్టేస్తుంది అడవి దాటించేసి దిగబెట్టేసి సెలవు తీసుకుని వెళ్ళిపోతాం సో అని కథ కాబట్టి ఈయనకి భయపడలేదు చూసారా భయపడలేదు ఆయన ఎందుకు భయపడలేదంటారు ఆత్మజ్ఞానం వల్ల భయపడలేదు కాబట్టి ఉపనిషత్తుని శ్రవణం చేస్తే చాలండి శ్రద్ధతో మీరు శ్రవణం చేస్తే ముందు భయం పోతుంది ఈ బిక్కు బిక్కుమంటూ భయం చూసారా అది పోతుంది అన్నిటికీ డబ్బు ఉందనుకోండి ఈ డబ్బు ఇచ్చేస్తే మనం ఏమైపోతామో అని భయం అందుకోసం వీడియో కూడా అది పోతుంది చచ్చిపోతామేమో అని భయం అది పోతుంది రోగం వచ్చేస్తుందేమో అని భయం అది పోతుంది పోతుంది అంటే భయం పోతుంది ప్రత్యక్షం తెలిపో కాబట్టి ఈ విధంగా ఈ విషయాన్ని మేము ఇవరలో చెప్పి ఉన్నాము ఇది అవోచామా ఎక్కడ అవోచామా అది అక్కడ అది మనం చెప్పు ఉంటే బాగుంటుంది లాస్ట్ లైన్ ఓకే ఇది అవ్వచ్చ చెప్పి ఉన్నాము చెప్పి ఉన్నాము అంటే వన్ ఫోర్ సెవెన్లో చెప్పాం కాబట్టి అక్కడ అది రాసి పెట్టాం అక్కడ ఉన్నదాన్ని మళ్ళీ తెలుగులో రాసిదానికి మళ్ళీ వేరే ప్రచురించినందుకు అనవసరం కదా అది మానం ప్రచురించామంటే విద్యార్థులు కొంత సేవ చేయటం కోసం ఉద్దేశంతో మనం తస్మాత్ ఉక్తోత్తరత్వాత్ ఉపనిషత్ ప్రతి అప్రామాణ్య శంకావత్ నాస్తి కాబట్టి ఈ విధంగా ఉక్తోత్తరత్వాత్ ఈ ఉత్తరాన్ని వన్ లోను ఇతర స్థలాల్లో విస్తారంగా మేము చెప్పాం కాబట్టి ఉపనిషత్తుల ప్రమాణము కాదనే శంక అయితే లేదు కొన్ని శంకలు ఇంకా మిగులుతాయి కాబట్టి మరి ప్రమాణం అయితే కర్మకాండ బతుకేమిటి దాన్ని ఏం చేయాలి ఈ ఉపాసనలను ఏం చేయాలి ఈ సంసారంలో భేదానుభవం కలుగుతోంది దాని మాట ఏమిటి ప్రత్యక్షం మాట ఏమిటి అనుమానం మాట ఏమిటి అవి ఆ శంకలు అలా ఉంటాయి వాటిని మనం పరిహారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ అసలు ఫండమెంటల్గా ఉపనిషత్తు అయథార్థము అనేటువంటి అజ్ఞానానికి తాగులేదు ఆ శంకకు తాగులేదు కాబట్టి ఉపనిషత్తులు ప్రమాణము అవి యథార్థ జ్ఞానాన్ని మనకి ఇస్తాయితం ఇప్పుడు ఉపనిషత్తులు ప్రమాణమైతే అనేక అభ్యంతరాలని పూర్వపక్షలు ఏమనిచ్చాడు మొదటి అభ్యంతరం ఏమిటి స్వార్థ విఘాతం ఎందుకంటే బంధమే ఎవరికీ ఉండదు బంధం లేకపోతే మోక్షం ఉండదు మోక్షం లేకపోతే మోక్షశాస్త్రం ఉండదు మోక్షశాస్త్రం ఉండకపోతే మోక్షశాస్త్ర ఉపదేశం ఉండదు అప్పుడు ఉపనిషత్తులకి కూడా నిలబడడానికి తాగులేని స్థితి ఏర్పడుతుంది స్వార్థ విఘాతం అంటే తను కూర్చున్న కొమ్మని తనే కొట్టేసుకో తను ఉపనిషత్తుల కొమ్మ మీద కూర్చుంటాడు ఉపనిషత్తు అనే కొమ్మ మీద కూర్చుంటాడు కూర్చుని వీటి చర్చ పూర్తయ్యేపటికీ ఉపనిషత్వంతో ఏమీ లేదు అని తేల్తుంది దాన్ని స్వార్థ విఘాతము అంట అది పరోపక్షి లేవనిచ్చినటువంటి ఒక పెద్ద అభ్యంతరం స్వార్థ విఘాతకరత్వాత్ అప్రామాణ్యం ఇది తదపిన్నా తన తనకి తానే ఆలంబనం లేకుండా చేసుకుంటోంది కాబట్టి ఉపనిషత్తు ఉపనిషత్తు చెప్పిన బ్రహ్మైతత్వాన్ని స్వీకరిస్తే అంగీకరిస్తే ఉపనిషత్తు అనే శాస్త్ర బోధకి తావు లేకుండా అయిపోతుంది బుద్ధుడే ఉండడు కనుక కాబట్టి స్వార్థ విఘాతం కలుగుతుంది కనుక ఉపనిషత్తులకి లేదు అని ఒక వాదం అది చెప్పాడు పూర్వపక్ష చెప్పాడు అది సరికాదు ఎందుకంటే తదర్థప్రతిపత్తే ఇది ఇంకొక కొత్త ఎత్తుగడ ఎత్తుగడ అంటే ఆర్గ్యుమెంట్లో కొత్త పంథా. పంథ ఎలాగంటే ఇప్పుడు త్రాడు చూశారు త్రాడు చూసి వీడు పాము అనుకున్నాడు అయం సర్ప జ్ఞానం కలిగింది ఆ జ్ఞానము అది యథార్థము కాదు ఎందువల్ల ఎందువల్ల యథార్థం కాదు ఎందువల్లంటే ఇది త్రాడు పాము కాదు అనే జ్ఞానం తర్వాత కలిగింది దాన్ని బాధక జ్ఞానము అంటారు బాధక జ్ఞానం అంటే అంతకుముందు కలిగిన జ్ఞానాన్ని తిరస్కరించేటువంటి ఇంకో జ్ఞానం కలిగింది ఇంకో జ్ఞా కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టుకుపోయినట్టుగా సో పా ఇంతవరకు ఇది ఇతర పాము పాము అనుకుంటున్నాడు నేను నిన్న కథ చెప్పాను కదా ఆ కథ పాము కొరవడానికి కథ చెప్పాను కదా ఆయన అడుగుతారా మరి వేపహాకి తింటే చేదు లేదన్నావు అన్నది ఎందుకు మరి అప్పుడు అలా అనిపించింది ఇప్పుడు చేదుగానే ఉండదు అంటే అప్పుడు అనిపించిన జాగం దాన్ని తిరస్కరించేటువంటి జ్ఞానం తర్వాత కదా ఎలా మరి మిరపకాయనవి తీయ కారం లేదన్నావు కదా మరి అప్పుడు ఆరోపిస్తుందని ఇప్పుడు బాగా కారంగా ఉందని పెదవులు కూడా మండుతున్నాయంటారు అంటే అప్పుడు కారం అనిపించలేదు మరి ఇప్పుడు కారం అనిపిస్తుంది ఇది ఎక్సర్సైజ్ చేసేప్పుడు ఎక్సర్సైజ్ చేసా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యాలకు వచ్చిందని వీడు ఓవర్ హెడ్ చూసి ఎక్సర్సైజ్ చేస్తూ ఇస్తాడు అయిపోతుంది ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు ఎత్తు కూర్చో నిలపడం వేదన చేసేస్తారు అయిపోతుంది అప్పుడు బాగానే ఉంటుంది తర్వాత ఇంటికి రాత్రి ఉపయోగం చేసేవారికి ఒళ్ళద్ది ఎప్పుడు అప్పుడు అనుకుంటాడు ఈ ఎక్సర్సైజ్ మనకి అనుకూలము కాదు అది అప్పుడు జ్ఞానం అంటే అంతకు కలిగిన జ్ఞానము ఈ ఎక్సర్సైజ్ చాలా అవసరము అదే జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఇది తిరస్కరిస్తుంది కాబట్టి దీన్ని బాధక జ్ఞానము అంటారు కాబట్టి ఎక్కడైనా సరే బాధక జ్ఞానం ఉన్నట్లయితే అంతకుముందు ఉన్నది అప్రమాణం అవుతుంది ఉపనిషత్తు బ్రహ్మహికత్వాన్ని చెప్తాను నువ్వు అంటే అర్థం ఏమిటి నువ్వు సంసారిన అనుకుంటున్నావు నువ్వు యథార్థంగా సంసారి కాదు కేమండి అంటే సంసారిత్వాన్ని బాధించి అసంసారిత్వాన్ని ఉపనిషత్తు బోధిస్తుంది ఏమంటే అసంసారిత్వం బోధించిన తర్వాత వీడికి అనుభవానికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను సంసారినే అని మళ్ళీ అనుభవానికి వస్తే అప్పుడు దానికి మళ్ళీ బాధకం వచ్చినట్టు అటువంటి బాధకము లేదు ఒకసారి మీకు అనుభవానికి వచ్చిన తర్వాత యూ విల్ నెవర్ లూజ్ ఇట్లా యూ విల్ నెవర్ లూజ్ ఇట్ కాదండి నాకు వచ్చింది మళ్ళీ లూజ్ అయిందంటే మీకు వచ్చిందని భ్రమపడ్డాను మీరు అన్నాడు ఏమండి నేను ఆరు నుంచి నిజంగా మీకు కొవ్వూరు వెళ్ళా కొవ్వూరు వెళ్ళినప్పుడు ఒక ఆయన కలిశారు నేను ఆరు నెలల ఈ చక్ర మెడిటేషన్ ఇట్ ఇస్ కాల్ చక్రా మెడిటేషన్ చక్రాల మీద ధ్యానం చేస్తున్నానండి క్రమంగా మెల్లమెల్లగా మూలాధారం నుంచి స్వాధిష్టానానికి అక్కడి నుంచి మణిపోరానికి అనాహతం దాకా పట్టుకొచ్చాను కానీ మళ్ళీ అనాహతం నుంచి విశుద్ధికి పైకి రావాలి శుద్ధి పోయేది కిందికి జాలి చూడలేదు ఏం ఇది ఇది ప్రశ్న పెద్దలే చెప్పారు చూడు అది పైకి లేచినప్పుడు నీ భ్రవ ఇసు ఆగిపోయినప్పుడు నీ భ్రవ ఈ చక్రాల మెడిటేషన్ పిచ్చి విసిలిపెట్టవాయా ఇదేమో అయ్యేది కాదు పెట్టేది కాదు నీకు ఏదో ఉపయోగపడిన మెడిటేషన్ దగ్గరే చెప్తాను నువ్వు నా దగ్గర కూర్చోవాలని చెప్పాను అతను ఆ నా దగ్గర కూర్చున్నాడు వెళ్ళిపోయేప్పుడు నాకు మెడిటేషన్ బాగుందండి ఈ చక్రాలు పైకి లేవడానికి ఉపయోగపడ్డాను ఇది ఈ సమస్య తొలగి మనస్సు కొంచెం పుదుటపడింది అని చెప్పారు కాబట్టి అలాగా నాకు జ్ఞానం కలిగిపోయింది నాకు బ్రహ్మజ్ఞానం వచ్చేసింది గురువాళ్ళు ఒక ఆయన ఉన్నారు ఆయన ఉన్నారు నాకు బ్రహ్మజ్ఞానం వచ్చేసింది అండి అంటే ఇప్పుడు స్వామి ఆయన అలాగే చూడతారులండి శుక్ల పక్షంలో బ్రహ్మజ్ఞానం శుక్ల కృష్ణపక్షంలో మళ్ళీ అజ్ఞానం అలాగే ఉంటుందో మీరు ఏమనుకోకండి అది నాకు సర్దుబాటు చర్చ చేసి చెప్పారు అలాంటి అలాంటి కొంకిరి కేసులు పక్కన పెట్టండి అటువంటి అసందర్భములైన కేసులు పక్కన పెట్టి మీరు యథార్థంగా శోకము పోతే మళ్ళీ తిరిగి వచ్చిందా శోకము ఏదైనా ఒక వ్యామోహం తొలగిపోతే మళ్ళీ వచ్చిందా ఏదైనా ఒక భయం పోతే మళ్ళీ వచ్చిందా కాదు బాధక ప్రత్యయము కదా బాధక జ్ఞానము ఉండదు బాధక జ్ఞానము లేదు కాబట్టి ఉపనిషద్ జ్ఞానము సత్యము అని అలాగా ఈ ఆర్గ్యుమెంట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ సో తదర్థప్రతిపత్తే బాధకాభావాత ఆ ఉపనిషత్తులు చెప్పేటువంటి ఒక తాత్పర్యం ఒకటి ఉంటుంది అవి చెప్పే ఒక విషయం ఉంటుంది అది మీరు తెలుసుకుంటారు ప్రతిపత్తి అంటే జ్ఞానం ప్రతిపత్తి అంటే జ్ఞానం అది మీకు తెలియాలి ఇంకే పుస్తకం వల్లించేవని కాదు అది మీకు తెలియాలి తెలియాలంటే అనుభవానికి రావాలి తెలియడం అంటే ఇప్పుడు వల్లించడం వేరు తెలియడం వేరు వల్లించడం వేరు తెలియడం వేరు దీని ఒక మహాత్ముడు హిందీలో ఏమని చెప్పేవారంటే వేదాంతకు శీణా హి జాన్నా హై అని చెప్పేవారు వేదాంతకు శక్ష్ణ అవరు వేదాంతకు జాన్న ఆయన ఏమన్నా కాశీ ఆయన కాశీలో ఉండేవారు ఆయన ఏమన్నవారంటే వేదాంతకు శీక్షణ ఓ అలక్ బాధ హై వేదాంత శీక్షణేసే సంపూర్ణానంద వేదాంత విశ్వవిద్యాలయ సే ఆకో పత్ర మిలేగా అక్కడ విశ్వవిద్యాలయం ఉంటుంది సంపూర్ణానంద విశ్వవిద్యాలయం వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు పత్ర మిలేగా అది ఆకో అచ్చా ఉపాధి మిలేగా ఓ బిరుదమ్మో అన్ని లభిస్తా డబ్బు కూడా లభిస్తున్నా అది వేదాంతకు శక్ వేదాంతకు జాన్న అది వేరు కాబట్టి వేదాంతం యొక్క స్వరూపం మీకు అనుభవానికి వచ్చిన తర్వాత అది జ్ఞాన అంటే అనుభవానికి రావాలి అనుభవానికి వస్తే దానికి ఇంకా బాధకము దాన్ని బాధించేటువంటి జ్ఞానం ఉండదు ఇది హిందీలో చెప్తున్నా ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ నాట్ లెర్నింగ్ వేదాంత ఇట్ ఈజ్ నోయింగ్ వేదాంత యూ హౌ టు నో వేదాంత వాట్ పీపుల్ డూ ఈస్ దే లెర్న్ వేదాంత దే ఈజ్ నో వేదాంత కాబట్టి ఆ నోయింగ్ ప్రతిపత్తి అంటే నోయింగ్ ఒకసారి నోయిందని కనుక వచ్చిందంటే ఇంకా దానికి బాధక పరిచయం ఉండదు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు నిప్పులో వేలు పెడితే కాలును అని మీకు తెలుసా తెలుసు కదా ఎప్పుడు తెలిసింది మీరు ఆలోచించండి ఎప్పుడు తెలిసింది ఏం చిన్నపిల్లలకి తెలీదు చిన్నపిల్లలు మంట చూసి పండు అనుకుంటారు వాళ్ళు పొయ్యిలో చే వేలు పెడతాడు చే కాల్చుకుంటాడు వాడికి తెలిసింది ఎప్పుడో తెలిసింది నాలుగో ఏడో ఐదో ఏడో ఎప్పుడో తెలిసింది వాడి చేయ నిప్పులో తీసుకొచ్చి వేలు పెట్టాడు కాలింది తెలిసింది నిప్పు కాల్చును నిప్పు వ్రేలిని కాల్చును అనే జ్ఞానం కలిగింది దానికి బాధక జ్ఞానం ఎప్పుడైనా కలుగుతుందా జీవితం వహించవల్లి వచ్చుడు కూడా బాధక జ్ఞానం కలగదు వేదాంత జ్ఞానం అలాంటివి దానికి బాధక జ్ఞానం ఉండదు బాధ కలగదు మరి ఏమి కనుకుంటున్నది తదర్థప్రతిపత్తే బాధకాభావాహి ఉపనిషద్ధ్య్రహ్మ ఏకమేవ అద్వితీయం నైవత్తిరస్తి అంటే ఇది ప్రతిపత్తి నాస్తి అని అర్థం ఉండదు అస్తి కాదు నా ఉండే పెట్టాలి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను శంకరుల కాలంలో ఉపనిషత్తు అంటే అద్వైతమే ఆయన కాలంలో ఆయన అంటున్నారు ఉపనిషత్తులలో బ్రహ్మైతత్వము బోధింపబడింది కాబట్టి ఉపనిషత్తులు బ్రహ్మైతత్వాన్ని బోధిస్తున్నాయి అని ముందు జ్ఞానం కలిగి ఆ తర్వాత నైవం ఈ ఉపనిషత్తులు బ్రహ్మతత్వాన్ని బోధించుటలేదు అనే జ్ఞానం కలిగిందా అలా ఎప్పుడైనా కలిగిందా అటువంటి జ్ఞానము ప్రతిపత్తి అంటే జ్ఞానము అటువంటి జ్ఞానము నాస్తి లేదు మీరు ఉపనిషత్తులు చదివారా అది చదివాం మీకు ఏమర్థమైంది ఏముండండి విజ్ఞానాత్మ అనేవాడు వేరే ఏం లేడు బ్రహ్మ బ్రహ్మయే వీడు అజ్ఞానం చేత అలా అనుకుంటున్నాడు తప్ప విజ్ఞానాత్మం బ్రహ్మ కంటే ఉపనిషత్తులు చెప్తున్నాయి కానీ మీకు జ్ఞానం కలిగిందా ఎప్పుడు కలిగింది ఈ జ్ఞానం నలభై ఏట కలిగింది మళ్ళీ యాభై ఏట ఉపనిషత్తు చదివినప్పుడు ఈసారి ఉపనిషత్తు ఇంకో రకంగా అర్థమైందండో నాకు అప్పుడేమో ఏకత్వాన్ని చెప్పినట్టు అర్థమైంది కానీ ఇప్పుడేమో భేదాన్ని చెప్పినట్టే నాకు అర్థమవుతోంది అలా ఎవడైనా ఉన్నాడా ఈ సృష్టిలో లేడు అని శంకరులు అంటున్నారు ఆ తరువాతి కలి కాలంలో కూడా వచ్చారు అది వేరే సంగతి కానీ ఆయన కాలంలో ఉపనిషత్తు అంటే బ్రహ్మకత్వ జ్ఞానమే కాబట్టి అటువంటి బాధక జ్ఞానం ఎవరికీ కలగలేదు కనుక బాధక ప్రత్యయాభావా ఉపనిషత్ జ్ఞానం ప్రమాణం ఉపనిషత్ ప్రమాణం దానికి దృష్టాంతం యథా అగ్నిదృష్ణ శేత అస్మాద్ వాక్యా విరుద్ధాథద్వయప్రతిపత్తి అది ఇప్పుడు ఓ వాక్యం దీనికి దృష్టాంతం చెప్తున్నారు అంటే ఆ దృష్టాంతం ఏమిటంటే వ్యతిరేక దృష్టాంతం అంటే ఉపనిషత్తుల్లో బ్రహ్మ విజ్ఞానాత్మ ఒక్కటే అని చెప్పారని నాకు అర్థమైంది అలా అర్థమైంది అలాగే అర్థమవుతోంది అలాగే అర్థమవుతోంది కానీ ఏమన్నా ఈ మధ్యన మళ్ళీ నేను ఉపనిషత్తులు చూశాను నాకు ఈసారి ఏమైనా అర్థమైందంటే ద్వైతమే ఉపనిషత్తు చెప్తుందని తెలిసింది అలాగంటి పరిస్థితికి అటువంటి బాధక జ్ఞానము సంభవం కాదు అటువంటిది లేదు ఎలాగ ఉందంటే ఇది దీనికి వైకమ్య దృష్టాంతం వ్యతిరేక దృష్టాంతం ఎలాగంటే ఒకడు అన్నాడు అగ్ని వేడిగా ఉంటుందని నాకు తెలిసిందండి అగ్ని వేడిగానే ఉంది కానీ నేను అలా చిన్నప్పుడు అలా అనుకున్నాను ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ పరిశీలించి చూసుకుంటే అగ్ని చల్లగా ఉంది అని ఎవరికైనా అనుభవం అలాగే ఉంటుందా కదా అగ్ని రుష్ణ శీతశ్చ అని అలాంటి అనుభవం ఉంటుందా కదా సరిగ్గా బ్రహ్మికత్వాన్ని ఉపనిషత్వం చెప్తున్నాయి అని ముందుకు తెలిసి తర్వాత మళ్ళీ అబ్బిబ్బే లేదన్నా అలా భ్రమపడ్డాను నేను ఈ మధ్య నాకు అర్థమైపోయింది బ్రహ్మికత్వాన్ని ఉపనిషత్తులు చెప్పటం లేదు ద్వైతాన్నే చెప్తున్నాయి అని ఆ విధమైనటువంటి బాధక జ్ఞానానికి అవకాశమే లేదు ఇదంతా కూడా అభ్యుపగమ్య చెప్పేమంటారు అభ్యుపగమ్య ఇదంతా అభ్యుపగమ్యవాదము అని ఈ అభ్యుపగమ్యవాదము అంటే అసలు సృష్టి వాక్యాలన్నీ అభ్యుపగమ్యా చెప్పారని ముదిగొండ వెంకటరామశాస్త్రి గారు వేదాంత సర్వస్వము అనే గ్రంథంలో ఈ సృష్టి వాక్యాలన్నీ అభ్యుపగమ్యా చెప్పినవే అన్నారు అభ్యుపగమ్యవాదము అని ఒకటి ఉంటుంది అది ఎలాగంటే ఇప్పుడు ఓ పేషెంట్ ఉన్నాడు ఓ పేషెంట్ ఒక ఆమె ఉన్నది ఆమె కుమార్తె కోటీశ్వరుల కుమార్తె ఆమెకు ఏదో నడువు నొప్పి నడువు నొప్పి లేకపోతే ఏదో ఏదో నొప్పి వచ్చిందని ఆవిడే వెళ్ళింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి కోటీశ్వర్ల కుమార్తె ఆ ఫ్యామిలీ డాక్టర్ ఏం చేశాడు అది పరీక్ష చేశాడు ఫిజికల్గా తర్వాత ఏదో అన్నాడు కార్యకర్ణం ఏమీ లేదు ఆవిడికి నొప్పి కూడా ఆవిడ భ్రమే ఆ నొప్పి లేదు ఈ నొప్పి నడువు నొప్పి అన్నది కూడా భ్రమ ఉంటుంది ఒకప్పుడు కాని ఆ మాట వాళ్ళతో అంటే వాళ్ళేమో ఆయన ఇంకా నీకు వస్తే తెలుస్తుంది అంటారు ఉక్రోషం కూడా ఉంటుంది ఈ నడుము నొప్పికి ఈ సమస్య ఉంది వస్తుంది కాబట్టి వాళ్ళతో అలా అనుకోకూడదు ఆ డాక్టర్ అలా ఉండవు ఎంఆర్ఐ వల్లి చూసి చదివి తెలుసు ఉంటుంది లేదు ఇది ఇది పెళ్ళి ఓ నా దగ్గర రెండు రకాల పేషెంట్లు వస్తారండి ఏ పేషెంట్ హూ ఇజ్ నాట్ ఏ పేషెంట్ అండ్ ఏ పేషెంట్ హూ ఇజ్ ఏ పేషెంట్ అని చెప్పాడు సో ఇది పేషెంట్ హూ ఇజ్ నాట్ ఏ పేషెంట్ చూసి ఏం చేసేదంటే తెలిసిపోయిందమ్మా నాకు నా నొప్పికి కారణం ఉన్నది హేతు ఉన్నది నేను నీకు మొందించేస్తున్నాను తగ్గిపోతుంది నువ్వు పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి ఈ ట్యాబ్లెట్లు వేసుకోవాలి షుగర్ పిల్స్ ఇచ్చాడు మూడు రోజులు వేసుకుంటే తగ్గిపోతుంది అన్న అసలు రెండు రోజులు అయినప్పటికీ నీకు టేటా కనపడుతుంది మూడో రోజులు పూర్తిగా పోతుందన్న రెండు రోజుల తర్వాత ఆవిడ ఫోన్ చేసి తగ్గుతోందండి మూడో రోజు తర్వాత తగ్గిపోయిందని చెప్పింది అలా ఉంటుంది కాబట్టి ఈ ఆ దృష్టాంతరం దాన్ని ఆయన ఎందుకు చెప్పాడు ఈ పిలుచు వేసుకో తగ్గిపోతుందని ఎందుకు చెప్పాడు అంటే ఆవిడికి నొప్పి ఉందని తెలుసుకుని చెప్పాడు ఆ మాట లేదు ఆవిడికి నొప్పి లేదని తెలుసు వీడికి ఈయనకి ఆవిడ అనారోగ్యం ఏమీ లేదు అని తెలుసు కానీ ఎలా మాట్లాడుతున్నాడు అనారోగ్యం ఉన్నట్లు అని ఆవిడ చెప్పే మాటని అవును అని స్వీకరించి మాట్లాడుతున్నాడు అవును నిజమే నీకు మందిస్తున్నాను అంటాడు కానీ తనకి తెలుసు ఏమని మీడికి అనారోగ్యమేమీ లేదు అని తెలుసు దీన్ని అభ్యుపగమ్యవాదము అంటారు ఆ అభ్యుపగమ్యవాదాన్ని అభ్యుపగమ్య అంటే అభ్యుపగమ్య అంటూ స్వీకరించి ఎదుటివాడి చెప్పిన మాటను స్వీకరించి మాట్లాడారు ఇంతవరకు కొంతసేపు అలా ఆ తర్వాత ఇంతవరకు నువ్వు చెప్పిన దాన్ని కాదండం ఎందుకు లేదని నేను ఇలా మాట్లాడుతున్నాను ఇప్పుడు చెప్తున్నాను నేను నువ్వు చెప్పింది ఏ టు జీ అంతా తప్పు నువ్వు మూసు కూర్చో అని త్రసిపుచ్చుతా ఆయన శంకటలో ఏమంటున్నారంటే అభ్యుపగమ్యా చెప్పాను ఇంతవరకు ఈ పైన నేను చెప్తాను నేను అంటున్నారు రేపు క్లాసులో చూద్దాం ఓం పూర్ణమిదం పూర్ణమిదం